శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం శ్రీ మహాగణాధిపతర సామవేద సారంగా కీర్తించబడింది భారతీయ శాస్త్రీయ సంగీతం తన వాగ్గేయ రచనా వైశిష్టేత తన భక్తివైరాగ్య జీవన విధానంచేత సద్గురు త్యాగరాజస్వామి భారతీయ సంగీత ఆకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నారనటంలో అతిశయోక్తులేదు ప్రస్తుతం మనం త్యాగరాజస్వామివారి యొక్క ఆరాధనా ఉత్సవాలను అటు తిరువయ్యారులోనూ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మన తెనాలి వాస్తవ్యులు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి గారు తెనాలి వారికి తెలుగు సాహిత్యమన్నా సంగీతమన్న ఎంతో అభిమానం అనేక సంవత్సరాలుగా వైద్య వృత్తిలో అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల తెలుగు ఆచారాల పట్ల ఈ తెలుగు ప్రదేశంలో నడవటం పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు వారు ఈనాడు త్యాగరాజస్వామి గారి గురించి ఆయన జీవితాన్ని గురించి త్యాగరాజస్వామి మానవాళికి ఇచ్చినటువంటి సందేశాన్ని గురించి ప్రసంగిస్తారు త్యాగయ్య తెలుగు పలుకు తలుకు నవనాడుల్లోనూ నాదోపాసనే ప్రాణవాయువుగా నింపుకున్న వాగ్గేకారుడు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి అచంచలమైన రామభక్తితో దైవ ప్రసాదంగా వచ్చిన అద్భుతమైన గాత్రం కర్ణాటక సంగీత వైద్యుష్యం సహా తనును మనసును ఒకటేమిటి తన అనుకున్న సమస్త ప్రపంచాన్ని శ్రీరాముని చరణాల విందాలకే అర్పణం చేసిన భక్త శిఖామణి ఆయన కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులున్నారు ఎంతో గొప్పగా సాహిత్య సంగీత ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అపారమైన తన సంగీత సాహిత్య రచనా సారస్వాన్ని మాతృభాష తెలుగులోనే రచించి ఆంధ్ర నేటికి వెలుగు తగ్గకుండా ఉండటానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తొలి తెలుగు భాషోద్యమ కార్యకర్తగా త్యాగరాజు కనిపిస్తారు సహితస్య భావం సాహిత్యం సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం అనే వయాకరుణుల వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ తన కృతులన్నిటితో సామాజిక ప్రయోగాన్ని ఆకర్షించిన సమాజ సేవకుడిగా త్యాగరాజు సాక్షాత్కరిస్తారు భగవత్ ప్రసాదంగా వచ్చిన విద్యను విజ్ఞానాన్ని తిరిగి భగవంతుని చేరుకోవటానికి వినియోగించిన కైవల్య పదగామి త్యాగరాజస్వామి నిద్రాణమై నిస్తేజమై మొక్కుబడి తీరుగా సాగుతున్న కర్ణాటక సంగీత కచేరీలకు తన వినూత్న ప్రయోగాలు ఆవిష్కరణతో నూతన జవసత్వాలు కల్పించి ఇది కర్ణాటక సంగీత వైభవం అని ప్రపంచానికి తెలియజేసేలా చేసిన వాగ్గేయకారుడుగా త్యాగరాజస్వామి పురుష రూపం తాల్చిన సంగీత సరస్వతిగా సాక్షాత్కరిస్తారు ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలత వల్లనే శతాబ్దాలు గడుస్తున్న త్యాగరాజస్వామి నేటికి మనకి ఆరాధ్యుడయ్యారు సంగీత స్రష్టగా రామ భక్తుడిగా ప్రపంచానికి త్యాగయ్యే సుపరిచితులే కాదు తాని నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి చివరి శ్వాస వరకు అదే లక్ష్యక్షాదం కోసం జీవించారాయన ఎన్ని కష్టాలు వచ్చినా రాముడే చూసుకుంటారని త్రికరణశుద్ధిగా నమ్మి ఆ స్వామినే కీర్తించాడు త్యాగరాజు సుమారు ఆరు అడుగుల ఎత్తులో కాస్త సన్నగా ఉండేవారు పెద్ద కళ్ళు ఆకట్టుకునే ముఖ వచ్చస్సు మెడలో తులసిమాలా ఉండేవి కేవలం తెల్లటి వస్త్రాలే ధరించేవారు నుదుట విభూతి తపకుండా ధరించేవారు విభూతి రేఖల మధ్యలో కొద్దిగా గంధం దానిమీద కొద్దిగా కుంకు బొట్టు పెట్టేవారు గొంతు ఖంగుమను మోగేది తోటివారి పట్ల దయ ప్రేమ కలిగి ఉండేవారు సంగీత విద్య విషయంలో చండ ఎంతో క్రమశిక్షణ పాటించేవారు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తన గొంతును కాపాడుకునేవారు వారానికోసారి నువ్వుల నూనెతో తలస్నానం చేసేవారు పొట్లకాయ కూర ఇష్టంగా తినేవారు ఈ వివరాలన్నీ ఆయన జీవిత చరిత్రకారుల రచనల్లో ఉన్నాయి వీటన్నిటినీ సమాజ సేవ ఉద్యోగ త్యాగరాజులో ఎక్కువగా కనిపిస్తుండే బాహ్య ప్రవర్తనలో నిరంతర రామచింతన తప్ప మరే చింత లేనివాడిగా కనిపించిన త్యాగరాజు తన కృతుల్లో సమాజం ధర్మ మార్గాన్ని విడకుండా ఎలా స్వధర్మాచరణ చేయాలో స్పష్టంగా చెప్పారు త్యాగరాజు కీర్తనలో మతమూఢత్వాన్ని పెంచే స్తోత్రాలు కావు కర్తవ్య నిష్ట వైపు సమాజాన్ని ఉద్దీపనం చేసే చైతన్య దీపాలు మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఉపనిషద్వాక్యాలు సంగీతానికి సాహిత్యానికి అవినావభావ సంబంధం ఉందని త్యాగరాజు ప్రగాఢంగా నమ్మేవారు భావావేశంతో పాడితేనే ఏకచేరి రక్తి కడుతుంది శ్రోతల మనస్సులను తాకుతుంది ఇది జరగాలంటే కళాకారుడికి తాను పాడుతున్న కృతి ఏ భాషలో ఉందో ఆ భాష తప్పనిసరిగా రావాలి సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలగదు ఇది లేకపోతే కచేరీలో తాదాత్మ్యత రాదు తాదాత్మ్యత లేనిదే కచేరీ రాణించదు అందుకే సాహిత్యం అర్థం కాని సంగీతానికి విలువ లేదని అందుకే తన వద్దకు సంగీతం నేర్చుకోవటానికి వచ్చిన ప్రతివారికి ముందుగా భాష నేర్పించేవారు ఆ విషయాన్ని త్యాగరాజస్వామి శిష్యుడైన తంజావూరు రామారావు గారు స్వయంగా చెప్పారు స్వామి వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్లు సుమారు రెండు మందికి పైగానే ఉన్నారు వీరందరిలో తంజావూరు రామారావు గారు మానాంబు చావడి వెంకట సుబ్బయ్యార్ గారు వీరిద్దరే తెలుగు వాళ్ళు మిగిలిన వారందరూ తమిళిలే ఇన్ని వందల మందికి స్వయంగా తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడుగాను త్యాగరాజు తనలోని మాతృభారిరక్షణ దీక్షను ప్రకటించారు సాధారణంగా సంగీత శిక్షణలో గీతమైన వర్ణమైనా మర్యాదమైనా ముందుగా స్వరాలతో నేర్పిస్తారు స్వరస్థానాలు చక్కగా వచ్చిన తర్వాత సాహిత్యం నేర్పిస్తారు త్యాగరాజు భిన్నంగా ఏకృతినైనా ముందుగా సాహిత్యంతో నేర్పించేవారు శిష్యుడు భావయుక్తంగా పాడుతున్నాడని అనిపిస్తే అప్పుడు స్వరాలతో నేర్పించేవారు ఇంతటి ప్రాం ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే స్వామి పుణ్యమా నేటికి కర్ణాటక సంగీతంలో భాషకు ప్రాధాన్యత దక్కుతోంది ఇన్ని భాషలు సంస్కృతి వైవిధ్యాల మధ్య తన మాతృభాష అయిన తెలుగును తెలుగు సంస్కృతిని సాహిత్యాన్ని కాపాడుకోవటం కోసం త్యాగరాజు అజరామరమైన ప్రయత్నం చేశారు వేల కృతులను తెలుగులోనే రచించి తన అపారమైన తపశక్తిని వాటికి ధారాదత్తం చేసి తెలుగు భాష నేటికీ వెలుగులేనటానికి మూల నిలిచారు పుట్టింది పెరిగింది తమిళ ప్రాంతంలో అయిన స్వామి ఒక్క కృతిని కూడా తమిళంలో రాయలేదు సరికదా కనీసం ఒక్క తమిళ పదానికి కూడా తన కృతుల్లో చోటు ఇవ్వలేదు ఈ ఒక్క నిరూపణ చాలు తెలుగు భాష పరిరక్షణకు త్యాగరాజు చేసిన కృషి ఏమిటో చెప్పడానికి కర్ణాటక సంగీతంలో రాగ లక్షణాలు రాగస్వరూపాల విషయంలో త్యాగరాజుకు ఎంతో పట్టు ఉంది సుమారు రెండు రాగాల్లో ఆయన రచనలు ఉన్నాయి తన కృతుల ద్వారా మరుగున ఎన్నో రాగాలను వెలికితీశారు కొన్ని కొత్త రాగాలను సృష్టించారు ఒకే రాగంలో అనేక కృతులు స్వరపరిచినా ఏ ఒక్కటి మరొకదాంతో పోలి ఉండదు సంఖ్యాపరంగాను సృజనా పరంగాను త్యాగరాజస్వామి వారు స్వరపరిచిన రాగాలు ఏ వాగ్గేయకారుడు ముట్టుకోలేదు రాగలక్షణాలన్నీ వైశాల్యాన్ని త్యాగరాజుతో సమానంగా తన రచనల్లో ప్రకటించిన వాగ్గేయకారుడు ఇంతవరకు లేదు త్యాగరాజు కృతుల్లో రాగ విశృతి విశాలంగా ఉంటుంది గొంతుకలో శ్రావ్యత తక్కువగా ఉన్నా వారు కూడా చక్కగా పాడుకునేలా తాగయ్య కీర్తనలు సాగుతాయి ఎంతో సరళంగా సుందరంగా పది మందికి అర్థమయ్యేలా తన రచనల ద్వారా అందరికీ సంగీతాన్ని చేరువ చేశారు తాగయ్య కర్ణాటక సంగీతాన్ని కళాకారులకు కాదు కాదు యావత్ తెలుగు జాతికి ఆయన చేసిన మహోపకారాన్ని వర్ణించడానికి మాటలు లేవు ఆయన భిక్ష లక్షలాది కుటుంబాలు ఈనాటికి లోటు లేకుండా గడుస్తున్నాయి చాగయ్య కీర్తనలు పాడితే కళాకారులుగా మాత్రమే మిగులుతాం కానీ చాగయ్య తన కృతుల ద్వారా కోరుకున్న ఆశయాలు సిద్ధించాలంటే అందుకు ఆచరణాత్మక ప్రయత్నం కావాలి ప్రతి హృదయం త్యాగరాజు హృదయం కావాలి అప్పుడే త్యాగబ్రహ్మ కోరుకున్న రామభక్తి సామ్రాజ్యం ఏర్పడుతుంది ఓం శాంతి శాంతి శాంతి